స్తోత్రం ప్రభు పరిశుద్ధ ఏసీ అకృపమైన దయవెల తండి రాజుల రాజా ప్రభుల ప్రభా మా దేవ మా రక్షక మీకు వందనాలు ప్రభా ఏసీ క్రీస్తునామం బట్టి ప్రభా మీ యొక్క సన్నిధిలో కూడి ఉన్నాం ప్రభా మీ నామం ని మహిమ పంచడానికై ప్రభా మీ నామం ని గణపరచడానికై ప్రభా మీ నామాన్ని స్మరిస్తూ ప్రభా మీరు అక్కడికై మీ కొరకై నిరీక్షణ కలిగి ప్రభా ఏ జీవితం గడపాలని ప్రభా ఎంతో ఆశ కలిగి ఉన్నాం దానికి మా సొంత తలంపులు సొంత ఆలోచనల చేత్త మేము ముందుకు నడిపింపబడలేం ప్రభా కావలసిన పరిశుధాత్మశక్తి బలాన్ని ప్రభా మాకు దయచేయండి ప్రభా హ దేవ రానే ఉన్న బిడ్డల్ని త్వరగా మీరు రప్పించండి ప్రభావా మేము నడిపించాలా మీ చెంతకి మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా ఎన్ని శ్రమలు ఇబ్బందులు ప్రభా ఎన్ని కష్టాలు బాధలు వేదలు ఉన్నప్పటికీ ప్రభా మీ నామం ని ముందుకు వేసుకుని మేము నడవాలా దేవ మీరే కృపజయించి కనికరం చేయించి మీరు మహింపొందమని వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడి పాటల ద్వారా మీరు మహింపొందమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అన్నా ప్రైజ్లాడన్నా నీరంతరం నీతో నే జీవించాలనే సనన్ని లా బ్రతికించుచున్నది నిరంతరం నితో నిజవించాలనే ఆసనన్నిలబ్రతికించు చున్నది నా ప్రాణే స్వరాయ్యా సరువ స్వమాయ్యా నిర రం నితోనే జీవించాలనే ఆసనన్ని లబ్రతికించుచున్నది నిరంతరం నితో ని జీవించాలనే ఆసనన్ని లబ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమానాలు నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడై నిరంతరం నీతోనే జీవించాల ఆసనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నితో నిజవించాలనే ఆసనన్ని లా బ్రతికించుచున్నది ీరుమునే కోల్పో పోయినా కడిగి నీరు పమునుకోల్పోయినా కడిగి తోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని మీతోనే నేను నడవాలని మీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరాక కై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్ని లా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్ని లా బ్రతికించుచున్నది తల కారి వార్ షప్పు జ నీ పొలములోనే నాటి తివి తొలకరి వార్షపు జల్లులలు నీ పొలములోనే నాటి తివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీ లోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధ పరచుచున్నవు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే సనన్ని బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్ని లా బ్రతికించుచున్నది నా ప్రానే స్వరా ఏ నా సరువ స్వామా నా ప్రాణే స్వరా ఏ సయ్యా సర్వస్వమాయ్యా నిరంతరం నితో నిజీవించాలనే ఆశనన్ని లబ్రతికించు చున్నది నిరంతరం జీవించాలనే ఆశన నిలబ్రతికించు చున్నది ఆశనన్నిల బ్రతికించు చున్నది హలో స్త మహిమా గణతే యుగయముల కల్గునుదేవా స్తు మహిమా గణనతాని పరమందు యుగయముల కల్గునువా పరమందూతలతో ఇహ మందోదులతో పరమందూతలతో ఇహ మందులతో కునియాడబడున్న దేవా కునియాడున్న దేవా స్తారాదనా ఆరాదనా స్థుతి ఆ రాధనా స్తు మహిమా ఘనతానికి యుగ యుగములు కలుగును దేవా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ సలములలో వసించువాడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ సలములలు వసించు వాడా ఆ రాతియ రాతు రాధన స్తు మహిమా ఘనతానికి యుగ యుగములు కలుగునుదేవా స్తుయూ మహిమా ఘనతానికి యుగ యుగములు కలుగునుదేవా స్తు పాత్రుడా స్తోత్రుడా ఆసీనుడా స్తు పాత్రుడా స్తోత్రుడా స్తుల పైనా ఆసీనుడా ఆరాదనా స్తు రాదనా ఆదనా స్తి మహిమా గణతానికే యుగ యుగములు కలగనుదేవా స్తయ మహిమా గణతానికే యుగ యుగములు కల్గునుదేవా మహిమానికే మా హోనతుడా మనసార నిన్ను స్తును మహిమానికే మా హోనతుడా మనసార నిన్నే స్థుతయంతను ఆరాధన స్తున రాధనా స్తతి ఆ రాతియ మహిమా గణతానికే యుగ యుగముల మహిమా గణతనికే యుగ దూతలతో ఇహ మందు శుద్దులతో పరమందు దూతలతో ఇహ మందు శుద్దులతో కొనియాడబున్న దేవా కొనియాడబున్న దేవా నాతి రాతి రాతి మహిమా గణతనికే యుగ యుగముల కల గును దేవా స్తు మహిమా గణతనికే ప్రభు అయిన నామం పేరిట మీ అందరికీ నా శుభవందనము లాక్చువల్లీ ఈ రోజు నేను లీవ్ పెట్టాను హెల్త్ బాగలేదని ఇంకా ఎట్లాగో లీవ్ పెట్టాను కదా అని ఇంకా రవి బ్రదర్ ఈ రోజు నేను ఎట్లా ఫ్రీగా ఉన్నాను ఎట్లా ఈ వారంలో నాకు అవకాశం ఉంటది కదా ఈ రోజు నేను చెప్తానని అడిగినాను అడిగినంబడే ఆ బ్రదర్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ బ్రదర్కి నా హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ గణత ప్రభావములు యువయుగములు కలుగునుగాక పరిశుద్ధుడా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ ఎస్ఐకే వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా ఇదిగో ప్రభాయన నీతో గడిపే భాగ్యము నీ స్వరం వినబోయే ధన్యత నాయన ఇచ్చినందుకు నాయన నీ మాటలు ప్రభా నాయన చెప్పే అవకాశము నాకు ఇచ్చినందుకు ఈ దినం నాయన నీ కృప నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి ఇదిగో నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా నాయన నా నోటి మాటలే నీ మాటలు రావాలా ప్రభా నా ఆలోచనలు నా తలంపలు మొత్తం మీరు కొట్టివేసి ప్రభా మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో నా నోటి నుంచే నీ మాటలు రావాలా ప్రభా మీరే సహాయకుడు ప్రభ అన్ని విషయాల్లో ప్రభా నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్రయించుకొని నీ సహాయంతోనే ముందుకెళ్తే గాని ఈ లోకంలో మేము ఏమీ చెయ్యలేం ప్రభా ఎందుకంటే మీరు పోరాడేది ప్రభా అంధకార శక్తులతో లోకనాదులతో అని అన్నావు ప్రభ కాబట్టే ప్రభ నీ మాటలోనే శక్తి బలం జీవం ఉంది ప్రభ కాబట్టి నాయన నా నోటి నుండి నీ మాటలే రావాలా ప్రభా తండ్రి మీరే సహాయపడండి నా ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ఇక్కడ ద్వితీయోపదేశ కాండము అధ్యాయము మూడో వచనంలో ఏముందంటే ద్వితీయోపదేశకాండము ఎనిమిదో అధ్యాయము మూడవ వచనంలో ఆహారము వలనే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట నరులు బ్రతుకుదురని నీకు తెలియజేసుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడిరుగాని మన్నాతో నిన్ను పోషించాను కదా మన ప్రభు ఇక్కడ ఏం చెబుతుందంటే ఆహారము వలనే గాక కదా మనం ఈ లోకంలో శరీరాన్ని ధరించినాం కాబట్టి మనకి ఆకలి వేస్తుంది దప్పిక వేస్తుంది అది తింటేనే మనం బ్రతుకుతాము కాబట్టి ఈ శరీరము ఈ లోక సంబంధమైనది కాబట్టి ఆహారము వలనే కాక ఇక్కడ దేవుడు ఏమంటుండంటే యహోవ సెలవిచ్చిన ప్రతి మాట కదా అంటే చూడండి ఈ లోకంలో ఈ శరీరము ఎట్లా ఈ లోకంలో ఉన్న ఆహారం తింటే దానికి బ్రతుకుతుందో కదా కానీ మన ఆత్మలు మనం బ్రతకాలంటే చూడండి దేవుడు ఏమంటుడు ఆయన మాటల నరులు బ్రతుకుతారు చూడండి ఆయన మాటలు మనలో ఉంటే మనము క్షయమైనంగా ఉండగలుగుతాము అక్షయంగా ఉండగలుగుతాం కదా కాబట్టి ఈరోజు అనేకులు ఎందుకు బలహీనం అయిపోయినారంటే దేవుని మాటలు వాళ్ళ హృదయంలో లేవు కదా కాబట్టే దేవుడు మనకెందుకు ఈ మాట చెప్తుండంటే మనకి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఎన్నెన్నో కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు కానీ వాటన్నిటి మనము గెలవాలి పోరాడి జయించాలా కాబట్టి ఇప్పుడు మనందరికీ కూడా వ్యాక్సిన్ కూడా ఒక పెద్ద భారమే అయిపోయింది కాబట్టి చూడండి మనం దేవుడి వైపు చూస్తే ఆయన మాటలు మన హృదయంలో ఉంటే ఆయన ప్రతి భారాన్ని సులువుగా విడిచిపెట్టగలడు కదా కాబట్టి చూడండి ఇక్కడ దేవుడు ఏం చెబుతుందంటే ఆయన మాటల నరులు బ్రతుకుదురు కాబట్టి అని తెలియజేయుటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను అని మోషేకి దేవుడు చెప్తుండడు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మాటలు మన హృదయంలో సమృద్ధిగా ఉంటేనే ఈ లోకంలో మనం బ్రతకగలము ఈ లోకంలో అన్నిటినీ జయించగలము కదా ఈ మాటలు మన హృదయంలో సమృద్ధిగా ఉండాలా కాబట్టి దేవుడు చూడండి మత్తాయి సు వార్త నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలో ఇక్కడ మన ప్రభు ఈ మాట చెప్పింది పాత దేవుడు మోసేకి చెప్తే ఇక్కడ ఆయననే ఈ లోకానికి జన్మించి ఏమంటుండు సైతాన్ వచ్చి శోధించినప్పుడు అరణ్యంలో ఆయన నలభై దినాలు నలభై రాత్రులు మన ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు కదా ఆయన కూడా శరీరాన్ని ధరించండు కాబట్టి శరీరానికి ఆహారం వేసింది అప్పుడు సైతాన్ వచ్చి శోధించిండ కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే దుష్టుడు మనల్ని శోధించేది శరీరాన్ని మన ఆత్మను వాడు శోధించలేడు ఎందుకంటే మన శరీరాన్ని శోధిస్తే ఎప్పుడైతే శరీర సంబంధులుగా మనం నడుచుకుంటామో ఆత్మలో మనం దూరం అయిపోతాం కాబట్టి వాడు ఎప్పుడు మన శరీరాన్నే కొడతాడు కాబట్టి మన శరీరాన్ని మనం ఎంతగా నలగొట్టుకుంటేనే దుష్టుడి మీద మనం అంతగా విజయం సాధించగలం కాబట్టి ఆయనకి ఆకలి వేసింది మన ప్రభుకి నలభై దినాలు నలభై రాత్రులు ఆయనకి కానీ సాతాను ఆయన దగ్గరికి శోధించి రాలను రొట్టెలు చేసుకోమన్నప్పుడు దేవుడు సాతానికి ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటల వలనను జీవించును అని రాయబడి ఉన్నదనను కదా కాబట్టి చూడండి నరులు కదా ఇక్కడ జేవుడి ఆహారం వలనే గాక ఎహోవ సెలవిచ్చిన ప్రతి మాట నరులు బ్రతుకుతురు కాబట్టి చూడండి మన ప్రభువే ఆ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం కదా ఆహారం పుజిస్తే మనము జీవిస్తాము మనం బ్రతుకుతాము కాబట్టి ఈ లోకంలో సైతాన్ వచ్చి వాడు ఎన్నెన్నో కదా ఇప్పుడు వ్యాక్సిన్ కూడా మనకి పెద్ద భారం అయిపోయింది కదా వాడు దాని రకంగా మనల్ని శోధిస్తుండు కుటుంబంలో శోధిస్తుండు కానీ సైతాను ఎన్ని రకాలుగా వచ్చి మనల్ని శోధించినా కానీ మన దగ్గర ఉన్నది ఒకటే ఆయన మాటలు అవి మనలో ఉంటే మనం బ్రతుకుతాం కదా ఆ మాటలే మన యేసు ప్రభు కదా మన ప్రభు మన మన హృదయంలో మనతో ఉంటే ఆయన మాటలు మనకి సమృద్ధిగా ఉంటే ఈ లోకంలో దుష్టుడు ఎన్ని వేసినా అవి మనల్ని ఏం చేయగలం మనల్ని ఏమీ చేయలు ఆ మాటలు లేకపోతేనే మనం బలహీనమైపోతాం కాబట్టి వాడు బలంగా పనిచేయగలుగుతాడు ఈరోజు ఎందుకు దేవుని బిడ్డలందరూ బలహీనమైపోయినారంటే చూడండి పైకి భక్తి ఉంటది కానీ శక్తిని వాడుకోలేదంటే శక్తి ఎప్పుడు వస్తుంది ఈ మాటలు కదా దేవుని నోటి నుండి వచ్చే మాటలు మన హృదయంలో ఉంటేనే కదా మనకు శక్తి కాబట్టి ఆ మాటలు లేకపోవడం వల్లనే ఆ శక్తిని ఆశ్రయించలేకపోవడం వల్లనే ఈరోజు మన క్రైస్తవులందరూ బలహీనమైపోయినారు దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం బలహీనులం కాదు మనం శక్తి గల వాళ్ళం ఎందుకంటే జీవం గల దేవుని మాటలు మన హృదయంలో సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి మనము దేనికి భయపడము దేనికి జడి ఎందుకంటే ఆయన మాటలు మనలో ఉంటే మనము జీవిస్తాము ఎందుకంటే మనం మరణంలోకి పోము ఎందుకంటే మరణంలో నుంచి తిరిగి లేచిన మనము నిత్య కదా కాబట్టి ఎందుకు దేవుడి మాట చెప్తుందంటే ఆయన మాటల వల్లనే ఈ లోకంలో మనం బ్రతకగలము కదా ఆయన మాటల ప్రకారంగా నడుచుకున్నప్పుడే కదా కాబట్టి కాబట్టి దేవుడు మనకి ఎందుకు చెప్తుండంటే చూడండి ఈ లోకం దేని కొరకు ప్రయాసపడుతుంది యోహను సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడో ఇక్కడ ప్రభు మనకి స్పష్టంగా చెప్పిండు ఈ లోకము కదా క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి కదా మనం ఈ లోకంలో ప్రయాసపడతాము పరిగెత్తాము అంతా ఈ లోకము సంబంధించిన దాని కొరకు మనం ప్రయాస పడుతున్నాం మన ప్రభు అక్షయమైన ఆహారం కదా అక్షయమైన ఆహారం ఏంది ఆయన మాటలే కదా ఆ మాటల కొరకు మనం ప్రయాస అంటే ఎంతగా చూడండి ఈ వాక్యం చెప్తున్న దేవుడు నాకు కూడా చెప్తుండు మనం ఎంతగా లేఖనాలు ధ్యానించాలా ఆయన మాటలు ఎంతగా లేఖనాలు ధ్యానించాలా ఎంతగా ఆయన కొరకు మెలుకుగా ఉండి మనం ప్రార్థన చేయాలా అప్పుడే చూడండి మనకి ఏమొస్తుంది ఆ ఆహారం కొరకు కష్టపడమన్నాడు ఆహారం కొరకు నువ్వు కష్టపడ్డావంటే వాక్యాలు ధ్యానించినా అంటే నీకు ఆ మాటలు నీ హృదయంలో సమృద్ధిగా ఉన్నాయంటే సైతాన్ వచ్చి నిన్ను శోధించినా నువ్వేం చేస్తావు వాడిని ఎదుర్కొని జయిస్తావు కాబట్టి ఈ మాటల కొరకు ప్రయాస పడట్లేదు కాబట్టి మనుషులంతా బలహీనం ఎందుకంటే మన ప్రాయాసము మనం పరిగెత్తేది మనం అడిగేది ప్రభుని అన్ని ఈ లోకం గురించే అడుగుతున్నాం కానీ ఆయన శక్తి బలము ఆయన కొరకు మనం ప్రయాస పడట్లేదు కదా నిన్న అన్న చెప్పిండు కదా మనంకి పస్కా పండుగ వచ్చినప్పుడు అందరూ నమ్మకం ఇచ్చినారు విశ్వాసం ఉంచినారు వాళ్ళు అనుకున్నవి పొందినరు కానీ ఆయన వారి వశం అవ్వలేదు కదా ఈరోజు మనుషులంతా ఆయనని వశం చేసుకోలేదు మనము చేసుకోవాలా కదా మన ప్రభు పరిశుద్ధ ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడింది కదా కదా మనము కూడా ఆయనని ధరించుకుంటే సైతాన్ వచ్చినా మన ముందు వాడు నిలవలేడు కదా ఎందుకు యహోశువాతో అన్నాడు నీ బ్రతుకు దినములు అన్నిట ఎదుట ఎవ్వడు నీ ఎదుట నిలవబల కదా ఎందుకంటే యహోశువాకి భయంకరమైన యుద్ధం ఉందా లేదా ఆ యుద్ధంలో దేవుడు యహోశివాకి విజయం ఇచ్చిండా లేదా ఈ రోజు మనకి దేవుడు అదే చెప్తుడు ఎవ్వడు మన ఎదుట నిలవబడలేడు ఎందుకంటే మనలో ఏముంది అక్షయమైన ఆహారం కదా మన దేవుని మాటలు మనలో ఉన్నాయి కాబట్టి దేవుడు మనకి ఎందుకు చెప్తుండంటే ఈ లోకంలో ఉన్న దాని కొరకు ప్రయాస పడుతున్నాం కానీ ఆయన కొరకు ప్రయాస కదా ఆయన మాటల కొరకు ఆయన మన వశం అవడం కొరకు ప్రాయసపడట్లేదు కాబట్టి ఎందుకు చెప్తుండంటే ఎప్పుడైతే మనము అక్షయమైన ఆహారము కొరకు కష్టపడ్డామో అది మనకు నిత్య జీవం కదా జీవం మనలో ఉంటే మనం జీవించగలుగుతావా అందుకు చెప్పిండు ప్రభు మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని మాటలు ఎందుకంటే ఆ మాటల్లో నిత్య ఉంది కాబట్టి చూడండి దాని కొరకు కష్టపడుడి మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును ఈరోజు నువ్వు కష్టపడి దాని కొరకు ప్రభు దగ్గర అడిగితే ఈరోజు దేవుడు నీకు అది ఇవ్వడా కదా ఖచ్చితంగా ఇస్తాడు ఆయన ఇందుక ఈ తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను కదా చూడండి ఏసు ప్రభు నమ్ముకొని ఆయన నామంలో రక్షణ పొంది ఆయన దగ్గర నీ పాపాల ఆయన రక్తంలో గడగబడి నీ పాప క్షమాపణ పొందునే గాని నువ్వు ఆయన ఎదుట ఉండలేవు కదా అందుకే ఆయనకి ముద్ర వేసే ఈ లోకానికి ఆయన దిగొచ్చింది కదా మన ప్రభువే ఈ లోకానికి జన్మించింది ఈ లోకంలో ఎందుకంటే ఆయన ద్వారా తప్ప ఇంకా ఎవ్వరు పోలేరు కదా ఆ పరలోకానికి కానీ ఆ నిత్య జీవంలోకి కాబట్టి చూడండి మన ప్రభుకి ఆయన ముద్ర వేసిండు ఆయననే కదా మన ప్రభువే ఆయన కాబట్టి దీన్ని కూడా చాలా మంది కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ లోకమంతా కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆయననే మనకు జీవం ఇచ్చే దేవుడు మన ప్రభు కాబట్టి చూడండి యూహాను సువార్త ఆరో అధ్యాయమ ముప్పై వచనంలో అందుకు ఏసు వారితో ఇట్లా నేను నేనే కదా నిత్య ఉన్నది కదా ఆహారం కదా కాబట్టి ఏసు ప్రభు మన వశం అయితే మనము కూడా జీవాహారమే కదా కదా ఎందుకంటే నీకు జీవం ఉంటుంది కాబట్టి నువ్వేమవు నశించిపోవు కదా కదా ఎవరు నశించిపోతారంటే ఈ జీవాహారం లేని వాళ్ళు నశించిపోతారు సమస్యలు వస్తాయి భయంకరమైన భయంకరమైన శ్రమలు ఈ దినం ఈ లోకం మీదకి రాబోతున్నప్పుడు ఈ జీవాహారం లేకపోతే చూడండి మనుషులంతా ఎంత బలహీనం అయిపోతారా లేదా రోగాలతోటి సమస్యలతోటి ఆ దినాలు ఆ గడియలో ఇంకా మనం పోలేదు కాబట్టి దేవుడు మనకు చెప్తుండే ఏంటంటే అక్షయమైన ఆహారం అంటే మన యేసు ప్రభు ఆయన కొరకు మనం కష్టపడాలా అది ఏమి అంత కష్టమైనది కాదు కదా ఏముంది నీ హృదయాన్ని నిన్ను ఆయన దగ్గర వచ్చి సమర్పించుకోవడం ఆయన కొరకు వెతకడం ఆయన కొరకు కనిపెట్టుకోవడం అది ఏమన్నా పెద్ద ప్రయాసమా ఏముంది అందులో కష్టం కానీ ఈరోజు అంత సులువుగా ఉంటది కదా మన ప్రభు యొక్క కాడి కానీ ఆయన దగ్గర రాలేకపోతున్నారు ఎందుకంటే జ్ఞానం లేక ఆయన బిడ్డలు నశించిపోతారు కదా కాబట్టి నా యుద్ధకు వచ్చివాడు ఏ మాత్రమును ఆకలి కొనడు కదా ఆయన యుద్ధకు వచ్చిన ఏ మాత్రము ఆకలి మన ప్రభువే జీవాహారం ఎట్లా ఆకలి కదా ఆకలి వెయ్యదు తర్వాత ఏమంటుడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పిక కొనడు ఈరోజు మనందరికీ దప్పిక ఉంది ఆయన కొరకు కదా కాబట్టి నువ్వు దప్పిక కదా నువ్వు వెళితే ఆయన నీ వశం అయితే నీకు తప్పిక ఉండదు సేవలో కావచ్చు ఎక్కడైనా కానీ ఇక్కడ చూడు ముప్పై ఏడో వచనంలో మీరు నన్ను ముప్ప ముప్పై ఏడో అధ్యాయం ఆరో వచనంలో యువను సువార్త ఆరో అధ్యాయం ముప్పై వచనంలో మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి కదా ఎవరు ఆ చూచి విశ్వాసం పెట్టలేదంటే ఆయన నమ్మినా బిడ్డలే కదా పరిసయలు సర్దుకాయలు ఎవరు వాళ్ళు దివారాత్రములు కదా ఎక్కడ ఆయనని నమ్మినారు ఆయన ఆయన ఉండి చూస్తున్నా కానీ ఆయనని విశ్వసించలేకపోయినరు కదా కానీ మనం నమ్మాలా మన ప్రభుని మనం విశ్వాసం పెట్టాలా కాబట్టి ఇక్కడ ముప్పై ఎనిమిదో ఏం చదువుతుందంటే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్కు వత్తురు నా యుద్ధకు వచ్చు వాని నేనెంత మాత్రమునో బయటకు తోసి కదా ఎందుకు మన ప్రభు ఆయన రెండో రాక ఆలస్యం అవుతుందంటే అందరూ మారు మనసు పొందాలనే కదా ఆయన దీర్ఘశాంతంతో కలిగి ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయన ఎట్లా తోసివేస్తాడు తోసి కాబట్టి ఈరోజు మనము ఆయన దగ్గరికి రావాలా ఆయన దగ్గరికి వస్తే చూడండి ఆయన పరకు మనం కష్టపడితే ప్రయాస పడితే ఆయన జీవాహారం కదా ఆహారం మనం ధరించుకుంటే అది మనకి ఎప్పుడు ఆకలి వేయదు మనకు ఎప్పుడు దప్పిక వేయదు కదా ఏ సమస్యలు చూసినా ఏ చూసినా మనం భయపడము కదా ఎందుకంటే ఆయన మాట వల్ల మనం బ్రతుకుతున్నాం ఆయన కృప వలన మనం బ్రతుకుతున్నాం కదా ఈరోజు ఏ ఏవి మనల్ని కాపాడగలుగుతున్నాయి ఈ లోకంలో ఎంతోమంది మరణించినరా లేదా ఈ కోవిడ్కి ఎట్లాగను కానీ మనల్ని అయితే ఆయన అంబుల పదలో దాచిపెట్టినట్టు మనల్ని దాచిపెట్టి ఆయన కృప చేత మనల్ని రక్షించి కాపాడుకుంటుండ లేదా మన ప్రభు ఆయన కృపనే మనల్ని కాపాడుతుంది కానీ మనకున్న డబ్బు కాపాడదు మనకున్న ఉద్యోగాలు కాపాడవు మనకున్న ఏమైతే ఈ దినం మనం సమస్తము ఈ లోకంలో కలిగి ఉన్నవు అవి ఏవి నిన్ను కాపాడలేవు ఒక్క మన ప్రభు యొక్క కృపనే ఆ కృప మనకు సమృద్ధిగా కావాల కదా ఆ కృప ఆయన మన వశం అవడానికి మనం ప్రయాసపడాల తర్వాత ఏమంటుండో తెలుసా నా ఇష్టము నెరవేర్చుట కొనుటకు నేను రాలేదు కదా నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి కాబట్టి మన ప్రభు ఎందుకు ఆయన శ్రమలు నిందలు అవమానాలు భరించిండే ఆయన ప్రవక్తల ద్వారా చెప్పిండా లేదా అవి నెరవేర్చడానికే మన ప్రభు ఈ లోకానికి వచ్చిండు కాబట్టే ఎన్నో నిందలు అవమానాలు అన్ని ఆయన భరించిండు అవన్నీ భరిస్తాడని కూడా ఆయన బిడ్డల ద్వారా ప్రవక్తల ద్వారా ఆయన ఆల్రెడీ లేఖనంలో చెప్పిండు అవి నెరవేరాలా ఎందుకంటే ఆ నెరవేరాలంటే ఆ మాటలు కూడా ఎవరి మన ప్రభు మాటలే కదా ఆయన పరిశుద్ధ ఆత్మ లేఖనంలోని ప్రవచనాలు ఇవన్నీ రాసిండ్రు ఆయన బిడ్డలు ఆయన ఆత్మలో ఉండి కాబట్టి అవి నెరవేరాలా కాబట్టే దానిని ఈ లోకంలో నేను నెరవేర్చటకే పరలోకం నుండి దిగి అని మన ప్రభు చెప్తుండు తర్వాత ఏమండు కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచు కదా యశు ప్రభుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఏమవుతారు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంత్యదినమున నేను వానిని లేపుదును కాబట్టి ఆయన నామంలో మనం రక్షణ పొంది ఆయన రక్తంలో మనం కడగబడి మన పాపాలను ఆయన క్షమించినప్పుడే మనకు నిత్య జీవము కదా విశ్వాసం ఎక్కడా వస్తుంది ఆయన మాటల వింటేనే కదా మనలో విశ్వాసం రావాలంటే ఈరోజు ఎవరి మాటలు వింటే నీకు విశ్వాసం వస్తుంది చెప్పండి ఒక వ్యక్తిని నువ్వు నమ్ముకొని పోయినవు ఆ వ్యక్తిని నిలువునా చేయి విడిచిపెట్టి పోడా పోతారు ఈ లోకంలో అందరూ పోతారు కదా ఎవరిని నమ్మినా వాళ్ళ ప్రేమ మన ప్రభు చూపించే ప్రేమలాగా ఉండదు ఎందుకంటే అది ఎంత కపటమైన ప్రేమ వాళ్ళతో మంచిగా ఉన్నంత కాలం మనతో మంచిగా ఉంటారు వాళ్ళ దూరం అయితే మనల్ని శత్రువులాగా చూస్తారు అంటే అది స్వార్థమైన ప్రేమ కాదా ఉద్యోగంలో మనం పనిచేస్తాం వాళ్ళకి అవసరం ఉంటున్నంత కాలం నువ్వు పనిచేస్తావు తర్వాత వాళ్ళు విడిచిపెట్టేస్తారా లేదా ఎవరి ప్రేమలో ఉంది చెప్పండి ఒక్క ఏసు ప్రభు ప్రేమనే కదా చివరి వరకు మనల్ని భరిస్తూ సహిస్తూ కదా మనల్ని కాపాడుతుంది మన ప్రభు ప్రేమ కదా కాబట్టి ఆ ప్రేమ కొరకు నువ్వు ప్రాయాసపడమని చెప్తుడు ఆయన ప్రేమ కొరకు ఆయన కృప కొరకు అది అన్ని ఆయన మన వశం అన్ని ఆయనలోనే ఉన్నాయి కదా బుద్ధి కానీ జ్ఞానము కానీ అందరూ ఆయన వశం నీకు బుద్ధి ఉంటుంది జ్ఞానం ఉంటుంది అన్ని ఉంటాయి కానీ మనుషులు ఏం చేస్తారంటే రకరకాల వాటి కొరకు అడుగుతుంటారు ప్రయాస పడుతున్నారు అవి పొందుకున్నారు కానీ ఆయన లేకపోతే ఆయన కలిగిన హృదయం మనకు ఎక్కడ ఉంటుందండి కదా క్రీస్తు మన హృదయంలో లేకపోతే స్వస్థత వరం ఉండి ఏం నీకు క్రీస్తు లేని హృదయం నీకు లేకపోతే కదా క్రీస్తు కలిగిన మనస్సు నీకు లేకపోతే నీకు అన్య వరం ఉండి ఏం సుఖం ఏ వరముండి నీకు ఏం ఆయన కలిగిన ప్రేమ లేనప్పుడు ఆయన కలిగిన హృదయం లేనప్పుడు ఆయన కలిగిన మనస్సు నీకు లేనప్పుడు ఎన్ని వరాలు ఉండి కూడా ఏమి సుఖం కదా ఈ రోజు ఆయన వశం మనం అవ్వాల ఆయన మన వశం అవ్వాలంటే మనము ప్రయాసపడాలా లేదా అది ఏమైనా కష్టమా ఆయనని నమ్మి విశ్వాసం పెట్టి ఆయన కొరకు కనిపెట్టుకొని మనం ముందుకు పోతే పరిగెత్తితే ఆయన మన వశం కాబట్టి చూడండి ఆ కుమారుని ఎందు చూచి ఆయన ఎందు విశ్వాసముంచో ప్రతి వాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంత్యదినమన నేను వాని లేపుదును కదా ఆయననే లేపాల మోడు బారిన జీవితాలు చిగిరింపాలంటే ఎవరుండాలా మన ప్రభు ఉండాల కదా ఎండిపోయిన నేల అది మళ్ళీ సారవంతమైన నేల అవ్వాలంటే ఎవరు ఉండాలా యేసు ప్రభు ఉండాలా కదా చూడండి ఏదైనా ఆయన ఉంటేనే ఈరోజు మన జీవితాల్లో మోడు బారిన తనం మన జీవితాల్లో సమాధానం లేదు అభివృద్ధి లేదు ఏమీ లేదంటే ఏసు ప్రభువు కలిగి ఉండకపోతే ఎట్లా ఈ లోకంలో మనం కదా చూడండి అంత్యదినమున నేను వారిని లేపుదును నలభై రెండవ వచనంలో ఏం చదువుతున్నాయి కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురించి సనుగొనుచు ఈయన యేస కుమారుడైనా యేసువాడు కాదా ఎందుకు నేను ఈ మాట ఈ వాక్యం చెప్తున్నానంటే ఈరోజు ఎవరైనా గాని శరీరకంగా చూస్తున్నారు అందుకే యేసు ప్రభు శక్తి వాడుకోలేకపోతున్నారు కదా ఇప్పుడు నేను వాక్యం చెప్తే నన్ను ఎందుకు చూడాలా నేను చెప్పే మాటలు చూడాలి కానీ నన్నెందుకు చూస్తే నన్ను చూస్తే నేనే కనిపిస్తాను కదా నా మాటలు చూస్తే దాంట్లో ఉన్న శక్తి కనిపిస్తుంది కదా ఈరోజు ఎట్లా ఉన్నారంటే చూడండి మన ప్రభువు తెలుసు ఆయన వాడుకోదలుచుకోవాలనుకుంటే ఆయన సౌలు ఎట్లా భయంకరంగా ఉన్నాడండి సౌలు ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళని లేకుండా పురుషులను లేకుండా ఈడ్చుకెళ్ళి చెరసల్ల వేసి భయంకరంగా ఉన్న సౌలుని చూడండి ఆయన మాట్లాడి ఆయన స్వరం వినిపించి ఆయనకున్న గుడ్డితనానికి స్వస్థత ఇచ్చినప్పుడు పౌలు ఎట్లా మారిపోయిండు అన్నడా లేదా నా కొరకు నేను ఏర్పరచుకున్న సాధనం ఈ పౌలు అన్నడా లేదా అనేని అథోటి అననీయ ఏమన్నాడు ఆయన నీ బిడ్డలను ఎంతగానో హింసిస్తుంటే అందరి వల్ల నేను విన్నాను అన్నాడు కానీ దేవుడు ఏమన్నాడు నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు కదా అంటే సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా మోసేని ఎవరు ఏర్పరచుకున్నాడు ఆయననే ఏర్పరచుకున్నాడు కదా మోస ఏమన్నాడు నేను నోటి మాంద్యం గలవాడిని ప్రభావ నేను వెళితే ఎవరు వింటారంటే మోస నీ నోటికి తోడై ఉంది నేనే అంటే నీతో నడుస్తుంది నేనే అన్నాడా లేదా ఇరిమియాతో కదా ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యాలన్నీ అందరు ధ్యానిస్తారు అందరూ ప్రకటిస్తారే కానీ ఎవడన్నా వాళ్ళ వయసు తక్కువ వచ్చిన ఈ మాటలు చెబితే నువ్వు నాకు చెప్పేవాడివా ఎందుకు చెప్తున్నానంటే ఇలా చెప్పే ఎవరైనా కానీ అది నేనున్నా కానీ మనమంతా ఆ పరిసైలు సర్దుకాయల సంతానమే అంటే సర్ప సంతానం ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మనిషిని చూడొద్దు కదా మనిషిని చూసినా అంటే నువ్వు శరీర సంబంధి ఏసు ప్రభువును కూడా ఎందుకు వీళ్ళు నమ్మకం పెట్టకుండా విశ్వసింపలేరు అన్నారంటే వాళ్ళు ఎంత కాడికి ఆయనని ఎట్లా చూస్తున్నారు ఏసు ఎవరు ఈ మరియా యేసోపు కుమారులా కదా అలా చూస్తే ఎట్లా ఆయన నిత్య పొందుకుంటారండి కదా ఇప్పుడు నేను వాక్యం ప్రకటించినాను మీరు ఆ మాటలు నమ్మి దేవుడే మాట్లాడిందని మీరు నమ్మి విశ్వాసం పెడితే ఆ వాక్యము నా నోటి నుండి వచ్చే మాటలు అవి మీలో ఫలిస్తాయి కానీ మీరు నన్నుగా చూసి మీరు వినకపోతే నేను చెప్పిన అది అందుకు ఈరోజు చెప్తుంది క్రైస్తవులు ఫలించలేకపోతున్నారంటే లేఖనాలు ధ్యానిస్తాము ప్రార్థన చేస్తాము సువార్తలు ప్రకటిస్తాం కానీ ఎవడైనా మన కాడికి వచ్చి చెబితే మనలో అహం వస్తుందా కాదా ఎందుకు చెప్తున్నానంటే ఆయన మూడు బారిన జీవితాలు కూడా చిగురింప చేస్తాడా లేదా ఇప్పుడు సౌలు భయంకరంగానే ఉన్నాడు కానీ అలాంటి సౌలను కూడా చిగురింప చేసిడా లేదా ఆయన కొరకు సాధనంలాగా చేసుకుండా కానీ నువ్వు ఎట్లా చూస్తారో తెలుస్తా ఎంత కాడికి గతము చూస్తారు గతంలో చూస్తే అందరం పాపులమే కదా మనలో ఏ ఎన్నిక ఉంది ఏ యోగ్యత ఉంది ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన నామంలో కడగబడినప్పుడు మనకి అర్హత ఇచ్చిండు కదా ఆయన రాజ్యానికే వారసులు చేసుకోండు కాబట్టి మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నాం కదా అది ప్రకటిస్తున్నాం నువ్వు అది చూడాలి కానీ వెనక జీవితం ఎందుకు చూస్తారు ఎందుకు చెప్తున్నానంటే ఈ పరిసయులు ఏం చేస్తున్నారు వాళ్ళు సనుగుతుండరా లేదా ఈయన నేను నిత్య జీవం వల్ల దేవుణ్ణి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని మన ప్రభువు ఆయన ప్రకటిస్తుంటే వీళ్ళు ఏమంటున్నారు సనుగురుగుతున్నారు అంటే సనుగుతా గొనుగుతున్న వాళ్ళంతా సర్ప సంతానమే ఎందుకు చెప్తున్నానంటే మనలో ఆ గుణగాణాలు ఉండవు ఎందుకు చెప్తున్నానంటే ఈ సనుగే గుణము గొనిగే గుణాలు నేరాలు మోపేది చిచ్చులు పెట్టేది వాళ్ళ మీద మనం ఈ గుణగాణాలన్నీ దుష్టుడు సంతానమే కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఇక ప్రభువులోనే అంటే నిన్ను నువ్వు ఎందుకు చెప్తున్నానంటే సనుగుత గొనుగుత వాళ్ళ మీద వీళ్ళ మీద ఒకప్పుడు నేను ఉండేవాడిని కానీ కానీ అప్పుడు చెప్పినా కానీ నేనేమి వాళ్ళ మీద కోపంతో ద్వేషం కానీ ఇప్పుడైతే ఆ పనులే చేయట్లా ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన కొరకు నిరంతరము జీవించాలా ఆయన వెలుగులాగా ఉండాలనుకున్నప్పుడు ఆయన వెలుగులాగా ఉండాలనుకున్నప్పుడు ఆయనలాగా అవ్వాలా లేదా అప్పుడు నీలో ఎందుకు వస్తాయి ఈ గుణాలు ఇవన్నీ క్షయమైన గుణగణాలు కదా శరీర సంబంధమైన గుణగణాలు కదా ఆ గుణగణాలు మనలో ఉండొద్దు ఎంత సేవ చేసి కదా ఎంత ప్రకటించి నువ్వు అనుకుంటున్నావు నేను ప్రభు కొరకు నేను రోషంగా పోతున్నాను ఆయన కొరకు నేను బహుగా శ్రమిస్తున్నాను కానీ ఈ గుణగణాలు కలిగి ఉంటే నువ్వు ఎట్లా కదా అందుకే దేవుడు చెప్తుండు మనము సనుగుతా గొనుగుతా ఉండే బ్యాచ్ మొత్తము పరిశైల సర్దుక వాళ్ళు ఒప్పుకోరండి ఒప్పుకోరు ఎందుకంటే నువ్వు మాకు చెప్పేవాడు నువ్వు మా ముందు తిరిగి పెరిగిన వాళ్ళు కదా కానీ యశు ఆకర్షించుకుంటేనే కదా ఎవడైనా ఆయన ఎద్దకు రాగలడు ఇప్పుడు నేనైనా తండ్రి ఆకర్షించుకుంటేనే ఆయన దగ్గరకు వచ్చినాను కదా కాబట్టి ఆకర్షించుకున్న నన్ను ఏం చేసుకుంటాడు ఆయన ఒక సాధనం పాత్రలాగా చేసుకుంటాడు కానీ ఈ లోకాన్ని చూసే వాళ్ళు ఏం చూస్తారు ఇది జీవితము అయే కదా చదువుకున్న వాడా ఇట్లా చూస్తున్నారు కానీ చూడండి ఆయన ఏర్పరచుకున్న సాధనము మనం ఆయన ఇచ్చిన ధన్యత లేకపోతే మన మాటల్లో ఏముంది శక్తి ఉందా మనలో ఏముంది ఏ పార్టీ వాళ్ళము కాబట్టి ఎప్పుడైతే ప్రభు నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆయన అంటుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు యూదులు కదా ఆయన గురించి తనుకు కొనుచు ఈయన యేసోపు యేసు కాడ ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదము కదా నేను పరలోకం నుండి దిగి ఉన్నానని ఈయన ఎలాగా చెప్పుచున్నాడని కదా అందుకే అన్నాడు ఆయన మీరు నన్ను చూచి విశ్వాసం పెట్టలేకపోతున్నారు అని అంది అందుకే కదా ఈయన ఎంత కాడికి ఏసేపు మరే కుమారుడు కాదా ఈయన ఎట్లా చెప్పుకుంటాడు మన కళ్ళ ముందు పుట్టిన ఆయన మన కళ్ళ ముందు తిరిగి పెరిగినాడు కదా ప్రభు ఆయన సేవ స్టార్ట్ చేసింది ఇరవై ఆయన తర్వాత ఈ మధ్యలంతా ఆయన కూడా బాల్యంలో ఉంటాడు కదా ఈ లోకంలో మనలాగా అంటే అలా ఉన్న ఆయన పరలోకం నుండి దిగి వచ్చిండు జీవాహారం అని చెప్పుకొని శరీరకంగా చూస్తున్నారు కానీ ఆత్మల ఎందుకు చూడలేరంటే కళ్ళకి గుడ్డితనం ఉంటే ఎట్లా చూడగలుగుతాం దేవుణ్ణి కానీ ఆయన వాక్యాలు కానీ ఎట్లా మనకి కనిపిస్తాయి చెప్పండి ఆత్మలో మన కళ్ళకి స్వస్థత లేకపోతే సవులు ఎక్కడ చూసిండు కానీ ఎప్పుడైతే సౌల్కున్న ఆ పరిస్థితికి స్వస్థత వచ్చినప్పుడే చూడగలిగిండా చూడగలిగిన ఆయన ఎలా వెలిగింపబడిండు ఎట్లా ఆయన కొరకు ప్రయాసపడిండు కదా ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తే మనుషులను చూడొద్దు వాక్యాన్ని చూడాలా ఆ వాక్యము సత్యమైనదా కాదా ఇది పరిశుద్ధాత్ముడు వలన వస్తున్న వాక్యమా కాదా అనేది మనం కనిపెట్టాలా అది మన పని మనుషులను చూడొద్దు తర్వాత ఏమంటుంది ఇక్కడ అందుకు ఏసు మీలో మీరు సనుగా గొనక గుడి కదా ఆయనకు అర్థమైపోయింది కదా ఎందుకంటే ఆయననే కదా హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు మీ హృదయంలో ఏం సనుగుతున్నావో ఈ హృదయంలో నువ్వు ఏం గొనుగుతున్నావో ఎవరి ఏ ఆలోచనలు కలిగి ఉన్నవో బయటకి కనపడదు నిన్న అన్న చెప్పిండు కదా వేషధారకుల్లాగా వేషధారకులు ఏంది బయట రూపం లోక రూపం అది నాకు కనిపించదు ఇప్పుడు నేను చెప్తున్నాను నా హృదయం మీకు తెలియకపోవచ్చు కదా కానీ ఏసు ప్రభు హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు నువ్వు మర్చిపోతున్నావు కదా కదా ఎందుకు ద్వేషము కోపము మనకి ఎవరి మీద ఎప్పుడుంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు కానీ మనం ఉన్నంత కాలము క్రీస్తు ప్రేమ చూపించినప్పుడే కదా ఆ ప్రేమ చూపించాల మనం మనలో గ్రూప్ రాజకీయాలు పెడతారు కదా ఈరోజు క్రైస్తవులు క్రైస్తవులు వీళ్ళంతా ఆరాధించేది ఎవరు ఆయననే ఎందుకు ఇన్ని రకాల డివియేషన్స్ అంటే చూడండి నువ్వు శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైనవి రెండు ఒకటికి ఒకటి విరోధమా కదా శరీరం ఏం చెప్తుంది కోపాడమని చెప్తుంది అదే ఆత్మ అయితే ప్రేమించమనే చెప్తుంది కదా ద్వేషం ఎందుకు చూపిస్తుంది అన్నిటిని సహించమని చెప్తుందా లేదా ప్రభు ఆత్మ అన్నిటిని భరించమని చెప్తుందా లేదా శారీరకంగా ఉన్న వాళ్ళే ఒకరి మీద ఒకరు సనుగుతరు ఒకరి మీద ఒకరు కోపం చూపిస్తారు ఒకరిని ఒకరు సమాధానం పొందలేరు క్షమించలేరు ఎందుకంటే ప్రభు లేకపోతే ఈ గుణగణాలు ఈ లోకంలో ఎవ్వరికి ఉండవండి ప్రేమ కూడా ఎవ్వరు అంత ప్రభు చూపి ప్రేమ చూడలేదు యేసు చూపి ఉన్న హృదయమే ప్రేమ చూపించగలదు ఆ ప్రేమలోనే కపటం ఉండదు మోసం ఉండదు కాబట్టి చూడండి నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితే కానీ ఎవడు నా యొద్కు రాలేడు కదా మనమంతా ఆయన ఆకర్షించుకున్నాడు కాబట్టే ఆయన యొద్ధకు వచ్చినాం కదా కదా మనం వాక్యాలు ప్రకటిస్తున్నా కూడా అందరూ యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు ఇలాంటి బ్యాచ్ ఉంటది కదా ఈయన ఏసేపు కుమారుడు కాదా ఈయన మరియా కుమారుడు కదా ఆ బ్యాచ్ ఏ బ్యాచ్ సర్ప సంతానము బ్యాచ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు మన మన దగ్గరకు రారు మన వాక్యాన్ని వినరు కానీ ఇక్కడ దేవుడు ఏం చదువుతుండో తెలుసా నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితే కానీ కదా ఈ రోజు మన వాక్యం మనం ప్రకటించినా కానీ మన దేవుని చిత్తం ఎవరైతే కలిగి ఉన్నాలో వాళ్ళే మనల్ని ఆకర్షిస్తారు మన మాటలు వాళ్ళలోనే ఫలిస్తాయి వేరే వాళ్ళలో ఫలించరు ఎవరంటే ఈ శరీర సంబంధంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫలించదు ఆ మాటల శక్తి వాళ్ళు పొందుకోలేరు కాబట్టి మనము బాధపడుతుంటాం నేనైతే ఫస్ట్ లో సేవకి వెళ్ళినప్పుడు వీళ్ళ గురించి వచ్చినాను కదా అనుకున్నా తర్వాత దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఆయనలో వెలిగించాలనే ఆశతో నాకు అప్పుడు అర్థమైంది తండ్రి కదా అక్కడ దేవుడు ఎంత స్పష్టంగా చెప్పిండు నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవడు నా ఎద్దకు రాలేడు కదా మన దగ్గరికి వచ్చి మనల్ని ఆకర్షించుకోవాలన్నా కానీ దేవుడే వాళ్ళే వస్తారు వాళ్ళే వింటారు వాళ్ళే దేవుడి దగ్గరికి వెళ్తారు ఈ మిగతా వాళ్ళు పోరు కదా కాబట్టి దేవుడు నాకు అదే చెప్పిండు నువ్వు ఎందుకు దిగులు పడాలా చేడియాలా భయపడాలా వింటే విన్ని వినకపోతే వినకపోని కదా విన్న వాళ్ళు ఏమవుతారు ప్రభుని నమ్మిన వాళ్ళు నిత్య జీవం పొందుకొని ఆయన దగ్గరకు పోతారు పోని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది కదా కాబట్టి మనం దేవుడు అంత్య దినమున నేను వాని లేపుతు ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పినాం వాక్యం చెప్పినా ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తే అది ఏవైనా కానీ ఈయన ప్రభు ప్రతిరూపకంగా వచ్చిండు అంటే దేవుడే నా దగ్గరికి ఈయనని పంపిండు ఈయన ఏం చెప్పినా నేను విని దాన్ని చేసుకుంటే నేను ఖచ్చితంగా అవుతానని విశ్వాసం పెట్టని వాళ్ళ ఇంట్లో ఏ దయ్యాలు ఉండని ఏ రోగాలు ఉండని మొత్తం పటాపంచులు లేదా అయితే వచ్చిన వ్యక్తిని నువ్వు అనుమానిస్తే ఎక్కడ కార్యం జరుగుతుందండి ఎట్లా బయటపడతావు నీ సమస్యల నుంచి రోగాల నుంచి బాధల నుంచి ఇది మన క్రైస్తవుల్లో వచ్చిన బలహీనత ఎందుకు చెప్తున్నానంటే నువ్వు దేవుని మాటలు కనిపెట్టుకున్న దానివైతే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి నువ్వేం చేయాలా ఆ మాటలకి లొంగాలా కదా దేవుడికి విధేయత చూపించడం అంటే ఏంది మనం ఆయన మాటలకి లొంగాలా లేదా లొంగిన నువ్వేం చేయాలా సరి చేసుకోవాలా సవులు ఆయన ఏమీ తినట్లేదంటే ఆయన హృదయం ఎంతగానో పశ్చాత్తాపంతో కలిగింది దేవుడు వెలుగు ఎప్పుడైతే ఆయనకి ప్రకాశించిందో చూడండి ఆయన ఎంతగానో హృదయంలో మనోవేదన పడ్డాడు ఎందుకంటే నేను ఇంతకాలము ఇంత గుడితనంగా ఉండి ఈయన దేవుడైతే నేను ఆయననే ఇంతగా హింసించినానని ఆయన ఎంతగానో మనోవేదన అంటాడా లేదా అనన్య దగ్గరికి వెళ్ళి అతడు ప్రార్థన చేస్తుండంటే ఏందా ప్రార్థన ఇదే పశ్చాత్తాపం హృదయం మారు మనసు వచ్చింది సౌలికి ఇప్పుడు దేవుడు వెలుగు వచ్చినప్పుడు అంటే అప్పుడు సౌలు జీవితం చీకటి కదా కాబట్టి అప్పుడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన ఎంతగానో ఆయన హృదయం ఎందుకంటే మనం కూడా అంతే కదా ఒకసారి మనం ఏదైనా బలహీనత చేస్తే ఏదైనా తప్పు చేస్తే అవివేకంతో చేస్తే ఎంతగానో పశ్చాత్తాపడతామా లేదా ప్రభులను క్షమించి ప్రభాన్ని నేను తప్పు చేసినని అలా పౌలు పడ్డాడు కాబట్టి ఆ ప్రార్థన విని అననీయాన్ని తీసుకెళ్ళి దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేయించిండో అప్పుడు పౌలకి ఏం కళ్ళకి స్వస్థత వచ్చింది ఆ అననీయ చేత ప్రభు ఆయన బాప్తిసం పొందుకొని తర్వాత ఆయన సేవ చేసిందా లేదా కాబట్టి చెప్తుంది ఏంటంటే మనము వాక్యాలు ప్రకటిస్తుంటే అవి కష్టంగా అని కఠినపరుచుకుంటే నీకు ఎట్లా నీ హృదయం శుద్ధి అవుతుంది ఇది దేవుని బిడ్డల్లో వచ్చిన బలహీనత అదొక బలహీనత ఎంతకాడికి శరీరకంగా చూస్తాను కదా శరీరకంగా చూస్తే నువ్వు ఎట్లా ఆ మాటలు నమ్మి ఆయనను విశ్వాసం పెట్టగలవు కాబట్టే నువ్వు ఎట్లా ఉన్నావో నీ జీవితం అట్లనే అయిపోతుంది అంటే నువ్వు క్షీణించిపోతున్నావు ఎందుకంటే అక్షయమైన ఆహారం కొరకు నువ్వు కష్టపడట్లేదు కాబట్టి నువ్వు క్షీణించిపోతున్నావు కాబట్టి చూడండి ఎప్పుడైతే మనము ఏ గృహాన్ని దర్శించినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకేమి కక్షలు ఉంటాయా వాళ్ళ మీద మనకి ఏం ప్రతీకారాలు కదా దేవుని అడ్డుపెట్టుకొని చేస్తే అది ఎంత భయంకరమైన పాపము ఏముంటుంది ఆడికి వెళ్తాము మనలో ప్రభు ఆత్మ ఉండి మాట్లాడతాడు కాబట్టి ఆయన కదా పాపాన్ని కపిపుచ్చుతడా ఎస్ ప్రభు చెప్పండి నీ జీవితాన్ని కపిపుచ్చుతడా నీ జీవితాన్ని వెలికి తీసి దాన్ని బాగుంచాలనే మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అదే మాట్లాడతాడా లేదా అది ను నువ్వు కఠినపరుచుకొని ను ఉంటే ఎట్ల అంత్య దినంలో వాణ్ణి నేను లేపుతాను అన్నాడు ఈరోజు నువ్వు లేపలేకపోతున్నావంటే ను మోడి బాధిలాగా ఉన్నావంటే నువ్వు ఆయన ఎక్కడ ఆయన నమ్మి విశ్వాసం పెడుతున్నావు ఆయనకి విధేయత కాబట్టి ఫలింపు లేదు ఎందుకంటే శారీరకంగా చూస్తూ ఎవరిని ఎవరు కొట్టినట్టు వాక్యాలు ఎవరో చెప్పరు ఎందుకు అవసరము నిన్ను కొడితే నన్ను కొడితే నాకేం వస్తుంది కానీ మనుషులు అట్లా కఠిన పరుచుకుంటున్నారు కానీ ఆలోచింపజేసిన వాడే నిత్య జీవం పొందుతాడు ఆలోచన చేయాలా ఎందుకు దేవుని వాక్యం ఈ రోజు నా దగ్గరకు వచ్చింది కదా ఎందుకు దేవుడు ఈ రోజు ఈ మాటలే మాట్లాడుతున్నాడు ఇది తెలిసిన మాటలే అయినా దేవుడు ఎందుకు మాట్లాడుతుడు అంటే ఏమన్నా నేనేమైనా తొలగిపోయినా ప్రభు అని ఆలోచన చేసినప్పుడే కదా నీలో ఆ దాని నుంచి బయటపడేది కాబట్టి చూడండి అంత్య దినమున నేను వాని లేపుదును నలభై వచనంలో వారందరూ దేవుని చేత బోధింపబడుదనని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది కనుక తండ్రి విని నేర్చుకునే వాడు నా యొద్దకు వచ్చును దేవుని వద్ద నుండి వచ్చేవాడు తప్ప మరి ఎవడు తండ్రిని చూచి ఉండలేదు ఏననే తండ్రిని చూచి ఉన్నాడు కదా ఇక్కడ లేఖనంలో ఎవరు వారందరూ దేవుని చేత బోధింపబడుదురు ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది కదా ఎక్కడ ప్రవక్త చెప్పిండంటే చూడండి వ్యవసాయ గ్రంథము యాభై అధ్యాయము పదమూడవ వచనంలో ఎంత స్పష్టంగా ఉంది చూడండి ఏముంది ఇక్కడ నీ పిల్లలందరూ యుహవ చేత ఉపదేశము నొందదురు కదా నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును కదా ఇప్పుడు మనకి విశ్రాంతి ఎవరి దగ్గర ఏసుప్రభువే కదా కాబట్టి నీ పిల్లలందరూ యహూవ చేత ఉపదేశము నొందుదరు ప్రభు ఎవరు చూడండి ఈ లేఖనాలు ఏది నీ జ్ఞానంతో ధ్యానిస్తే ఏమొస్తుంది నా సొంత జ్ఞానం పెడితే నాకేమొస్తుంది పరిశుద్ధాత్ముడు ఆ వరం పొందుకొని ధ్యానిస్తే వీళ్ళందరూ ఆ దాని ద్వారా రాసినారు కాబట్టి అర్థమవుతుంది ఇక్కడ ఏమన్నారు నీ పిల్లలు నీ పిల్లలందరూ యహూవ చేత ఉపదేశము నొందుదురు ఇప్పుడు అక్కడ ఉపదేశిస్తుంది ఎవరు యహోను సువార్తలో మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకు ఉన్నారని ఉపదేశిస్తుంది ఎవరు యశుప్రభువ కదా అంటే ఈ యహోవా ఎవరు ఈ యసుప్రభు ఎవరు ఇద్దరు ఒకటా కదా ఇంత స్పష్టంగా దేవుని లేఖనాలు ఉన్నప్పుడు ఇవి ధ్యానించిన వాళ్ళు ఆ టైంలో ఆ కాలంలో ఏమైపోయినారంటే అజ్ఞానంలో పడిపోయిన ఎందుకంటే అజ్ఞానంతో పడిపోయినారు శరీరకంగా పరిపూర్ణమైన వాళ్ళు ఆత్మలో పరిపూర్ణం అవ్వలేదు కాబట్టి వాళ్ళ కళ్ళ ఎదుట ఉన్నా కానీ చూడలేని గృఢితనంతో ఉన్నారు కదా కళ్ళ ముందే వెలుగుంది కదా ఆ వెలుగులోకి పోలేకపోయినరు నీ పిల్లలందరూ యహోవ చేత ఉపదేశము నొందుదురు కదా పొందినరా లేదా ఈ లోకానికి మన ప్రభు వచ్చినప్పుడు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును ఈరోజు నీకు విశ్రాంతి ఎవరు కదా మన ప్రభువే కదా కాబట్టి చూడండి మనం లేఖనాలన్నీ ధ్యానించాలా దేవుడు నాకు కూడా చెప్తుండు ఎందుకు లేఖనాలు ధ్యానించాలంటే మనం అన్ని లేఖనాలు ధ్యానించి బాగా వాటిని మనం అర్థం చేసుకుంటేనే కదా ఈ చూడలేని వాళ్ళకి చూపిగలుగుతాం అప్పటికీ విని గ్రహిస్తే నిత్య జీవం పొందుకుంటారు అంటే ఈ భయంకరమైన మహాశ్రమంలో పోకుండా కాపాడుకుంటారు వినని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది కదా ఇట్లా ఉండే బ్యాచ్కి మనం ఏం వాళ్ళు విన్న వినకపోయినా మనమైతే చెప్పాల వాళ్ళకి అది వాళ్ళ ఇష్టం కాబట్టి చూడండి దేవుడు ఎందుకు ఈ మాట చెబుతుందంటే వ్యూహాను స్వార్త ఆరో అధ్యాయం నలభై ఎనిమిదో వచనంలో విశ్వసించు నిత్య జీవం గలవాడు కదా ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళినా ఒక ప్రాంతానికి వెళ్ళిన అక్కడికి వెళ్ళి మనం వాక్యం చెప్పినప్పుడు మనం చెప్పిన దేవుని మాటలు వాళ్ళు నమ్మి విశ్వాసం పెడితే వాళ్ళు ఏ సమస్య అయినా కానీ అది బయటకు అదే విశ్వాసం పెట్టకపోతే కదా ఎందుకు చెప్తున్నారంటే దేవుడు ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది క్రైస్తవులమైనా మనము ఒక్కటే ఆయన మన పాపాలు కప్పికొచ్చాడు ఇది జ్ఞాపకం చేసుకోవాల ఒకవేళ నాకు దేవుడు ఏదైనా మీ ద్వారా మాట్లాడిందంటే నాలో బలహీనతని అది మీ ద్వారా దేవుడు చూపిస్తున్నప్పుడు నేను లొంగాల విధేయత చూపించాలా ఆయన దగ్గర సాగిల పడి నన్ను క్షమించు ప్రభ అని ప్రార్థన చేయాలా కానీ నేను పాపినని నేను అట్లాని అని మనం అనుకోకుండా మమ్మల్ని లేదా కొట్టినట్టు చెప్తున్నారని ఇట్లా అని మనం అనుకుంటే నువ్వు ఎట్లా నిత్య జీవం అది ఎందుకంటే చూడండి విశ్వసించు మనం ఏ ఇంటిని దర్శించినా ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మనల్ని విశ్వసించి నమ్మి మన మాటలు వాళ్ళ హృదయంలో పోనిచ్చుకున్నప్పుడే వాళ్ళకి నిత్య కదా కాబట్టి జీవాహారము నేనే కాబట్టి నలభై తొమ్మిదో వచ్చినంలో ఏం చదువు అవుతుందంటే మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయినారు ఎవరు మోసే కాలంలో ఎవరికి చెప్తుండు ఈ మాటలన్నీ ఆ పరిసయులు సర్దుకైలుగా చెప్తుండు మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయినారు దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి ఆహారం ఇదే యేసు కదా అందుకన్నాడు ఆయన రొట్టె వల్ల కాదు దేవుని నోటి మాటల వల్ల జీవిస్తాడంటే ఆ మాటల్లో ఏముంది కదా కాబట్టి ఆ మాటలు తినాలా లేదా తినకపోతే ఏమైపోతావు ఇక్కడ ఏమైపోయినరు పితరులు చనిపోయినరా లేదా ఇప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఈ లోకం పరిస్థితి క్రైస్తవుల పరిస్థితి అదే అవుతుంది ఆయన మాటలు తినకపోతే ఏమైపోతారు చనిపోతారని ఎంత స్పష్టంగా దేవుడు మనకి ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన మాటలు మనం తిన్నప్పుడే మనకు నిత్య మనం జీవించగలము ఆ మాటలు లేకపోతే కదా కాబట్టి చూడండి ఇక్కడ ఏమంటుండే దీనిని తినువాడు చావకుండున్నట్లు పరలోకం నుండి దిగి ఆహారం ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును కదా ఇక్కడ జీవిస్తాడు కదా ఎల్లప్పుడూ జీవిస్తాడు ఎందుకంటే చూడండి ఈ లోకంలో మనం క్షేయమైన ఆహారం తింటాము మంచిగా కారులో దిగుతాము ఏదైనా జరుగుతుంది ఎట్లయినా బ్రతుకుతాము లగ్జరీగా పాపం చేస్తే కూడా సుఖంగా అనుభవిస్తారు కదా పాపాల్లో కూడా సుఖం ఉంటుంది కాబట్టి బాగా ఉన్నావు కానీ తర్వాత ఏమవుతుంది పరిస్థితి కదా ఎందుకు దేవుడు మనకి మాటలు చెప్తుండంటే ఆయన ఆహారము తింటే మనం ఎల్లప్పుడూ జీవిస్తాము కదా మనం ఎల్లప్పుడూ బ్రతుకుతాము ఎందుకంటే ఆ మాటల్లో నిత్య జీవం ఉంది మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా కాబట్టి చూడండి ఆయన శరీరమే మనకి నిశ్చయముగా అని మన ప్రభు కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్తుందంటే ఈ రోజు నువ్వు ఏ ఆహారం కొరకు కష్టపడుతున్నావు క్షయమైన ఆహారం కొరక అక్షయమైన ఆహారం కొరక నువ్వు క్షయమైన ఆహారం కొరకు కష్టపడితే చూడండి అది నిన్ను నశింపజేస్తుంది కదా నిన్ను మరణంలోకి నడిపిస్తుంది కదా అదే నువ్వు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడితే నువ్వు జీవంలోకి పోతావు కదా కాబట్టి అందుకు దేవుడు చెప్తుంది మనకి ఎందుకంటే ఆ క్షయమైన ఆహారం అంటే ఆయన మాటలే ఈ వాక్యమే దాని కొరకు మనం ప్రయాసపడాల కదా కాబట్టి చూడండి యోహను శువార్త అరవై ఆరో అధ్యాయం యాభై రెండో వచనంలో ఈదులు ఏమనుకుంటున్నారు ఈదులు ఈయన తన శరీరము ఎలాగా తిననీయగలడని ఎవరితో ఒకడు వాదించి కదా వాదించుకుంటున్నారు ఈయన శరీరం తినేది ఏంది అంటే ఈ ఎంత కాటికి ఆయన మాటలు గ్రహించలేకపోతున్నారు ఎందుకంటే శరీరానుసారంగా పరిపూర్ణమైన వాడు ఆత్మని ఎట్లా వివేచించగలడండి ఆత్మను ఆత్మలో పరిపూర్ణమైన వాడు శరీరాన్ని కూడా వివేచించగలడు కానీ కదా చూడండి ఏసు ప్రభుని నమ్ముకుంటే ఈ లోకంలో నువ్వు బహుగా ఫలిస్తావు ఎండిపోయిన నీ జీవితం చిగిరింపు పోతుంది అక్కడ కూడా పరలోకంలో బహుగస్తావు అదే యేసు ప్రభు ఈ లోకంలో లేకపోతే ఈ లోకంలో నువ్వు ఎండిపోయిన వాళ్ళలాగా ఉంటావు పరలోకముకు పోకుండా నరకం అంటే ఇక్కడ పోగొట్టుకుంటేవే అక్కడ పోగొట్టుకుంటేవే అదే ఆయన నమ్ముకుంటే అక్కడ పొందుకుంటున్నావు ఇక్కడ పొందుకుంటున్నావు ఎంత చూడండి కాబట్టి అప్పుడు ఏమంటాడు కావున ఏసు ఇట్లానే మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు కదా కాబట్టి నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు అంతేదినమున నేను వాని లేపుదును జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించునట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించను ఎందుకంటే ఇది పరలోకం నుండి దిగి ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆహారము ఈ ఆహారం లేక ఈరోజు జనులంతా నశించిపోతున్నారు కాబట్టి ఆయన పరలోకం నుండి నీకు ఇచ్చిండు ఒక మన్నాను కదా ఈ మన్నాను తినాలా అందుకే వాక్యంలో మనం ఎంతగా ఉదక స్నానం చేస్తే కదా అంతగా మనము ఆయన ఆహారం మనకి సమృద్ధిగా ఉంటే మనకి ఏముంటుంది ఆకలి ఎందుకు ఉంటుంది దప్పిక ఎందుకుంటది కదా కాబట్టి దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తుండంటే మనము ఆయన కొరకు కష్టపడాలా ఆయన వాక్యాలను మనం ధ్యానించాలా ఎందుకంటే భయంకరమైన శ్రమల దినాల్లో మనుషులంతా విశ్వాసంలో సన్నగిలిపోయి బలహీనమైపోయి అట్లా అయిపోతారు కానీ నువ్వు నేను ఆయన ఆహారాన్ని బాగా మనం భుజించితే మనం బలహీనమైపోను ఆయన ఆహారం లేనివాడు బలహీనమైపోతాడు వాడు ఆకలిగా ఉంటాడు మనం కొనం కాబట్టే దేవుడు మనల్ని ఎందుకు ఈ మాట చెప్తుండంటే మనం ఆయన ఆహారాన్ని భుజించాలని దాని కొరకు మనం ఎక్కువ ప్రయాసపడమని చెప్తుండే దేవుడు అంటే ఆయన వాక్యాన్ని లేఖనాలను మనం ధ్యానించాలా ఎందుకంటే ఎంతగా దేవుని వాక్యంలో మనం ధ్యానించి ఆ వాక్యాలు మన హృదయంలో సమృద్ధిగా ఉంటే ఎందుకంటే చూడండి ఇక్కడ ఉంది స్పష్టంగా దేవుడు చెప్తుండ్రు ఇక్కడ ఉందంటే రెండు వచనాలే చెప్పేసి ఆపేస్తాం యహోస్వా గ్రంథంలో ఇక్కడ దేవుడు ఏం చదువుతుండే ఒకటో అధ్యాయం ఐదో వచనంలో నీవు బ్రతుకు దినమలన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండెను నేను మోసకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండను కాబట్టి చూడండి ఏ మనుషుడు ఇప్పుడు మనం పోరాడుతుంది ఎవరితోటి ఈ లోకనాదులతోటి లోక శక్తులతోటి అంధకర శక్తులతో మనం పోరాడాల ఇద్దాం కాబట్టి మనకు దేవుడు చెప్తుండేంటంటే ఎవడు మన ఎదుట నిలవలేడు ఎందుకంటే మనకి తోడై ఉన్నది జీవం దేవుడు మనకు తోడై ఉన్న యుద్ధము యహో అదే కదా కాబట్టి చూడండి నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము కాబట్టి మనము దేవుని ఆహారము ఎంతగా భుజిస్తే చూడండి ఇవి గుణగాణాలు మనకు వస్తాయి నిబ్బరము కలిగి ఉంటాం మనం ధైర్యంగా ఉంటాం కదా కాబట్టి వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదవు మనకి దేవుడు చూడండి మనం ఎట్లా అయితే దేవుని సేవలోకి వెళితే అనేకులు మారాల్సిందే వాళ్ళకున్న రోగాలకి స్వస్థత రావాల్సిందే దయ్యాలు ఉంటే పోవాల్సిందే చీకటి శక్తులు ఉంటే వనికి పోవాల్సిందే ఎందుకంటే మనకు తోడై ఉన్నది దేవుడు కాబట్టి ఆయన ఎదుట ఏది నిలబడలేదు ఆయన దహించు అగ్ని మన దేవుడు ఇప్పుడు ఆయన మన ముందు నడుస్తుంటే ఏ చీకటి శక్తులు ఆయన ఎదుట నిలబడగలవు కదా కాబట్టి దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే మనం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలా కాబట్టి తర్వాత ఏమంటే అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి కదా మనం జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉన్నప్పుడు నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి నా చేయవలేను కదా మోసే ఏదైతే ఆ మోసేకి దేవుడు ఆజ్ఞాపించిండో అది చేయమండు మన ప్రభు మనకేం చెప్పిండో ఆయన ఆజ్ఞ అది మనం చేయాలా కదా నువ్వు ఎట్లా ఉండాలా నిబ్బరం కలిగి ఉండి ధైర్యంగా ఉండు నీకు నేను తోడై ఉన్నాను అంటే నువ్వు వాక్యం ప్రకటించిన నీకు నేను తోడుగా ఉన్నాను నీ నోటి నుంచి నా మాటలే వస్తాయి నువ్వు రోగాలు కడికి నా దగ్గరనే స్వస్థత ఉంది నేను నీకు తోడుగా ఉన్నా వాళ్ళు స్వస్థత పొందుతారు అంటే నువ్వు పోరాడుతున్న యుద్ధంలో నేను నీకు తోడుగా ఉన్నా ఇక యుద్ధంలో విజయం నీదే కదా కాబట్టి మనకెందుకు ఈ మాటలు చెప్తుండంటే మోసేకి ఆజ్ఞాపించిన పనులను యహోస్వాన్ని దేవుడు చేయమన్నప్పుడు మన ప్రభువు కూడా మనకు ఆజ్ఞాపించిండా లేదా ఏంటిదా ఆజ్ఞ అనేకులకి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థని ప్రకటించమన్నాడు కదా అనేకులను శిష్యులుగా చేయమన్నాడు కదా ఆయన శిలువను మనం కూడా వెంబడించి మోయమని చెప్పిండు ఈ పనులన్నీ మనకు చెప్పిండు ఇవి చెయ్యాలా కాబట్టి అవి చేస్తుంటే ఈ లోకంలో ఉన్న చీకటి శక్తులు మన మీద విజృంభించి పనిచేస్తాయి కానీ అందుకు దేవుడు నీ ఎదుట ఏది నిలవబడలేదు ఈరోజు మన ఎదుట కూడా ఏది నిలవబడలేదు ఏ రోగము కానీ ఏవి మనల్ని ఏమీ చేయలేవు ఎందుకంటే మన చుట్టూ అగ్ని ఉంటే ఏది రాగలదు మన దగ్గరికి కాబట్టి నా సేవకుడైనా మోసనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం చొప్పున చేయవలము నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు కదా మనము మనం నడిచే ప్రతి మార్గం ఎట్లా దేవునికి అనుగుణంగా ఉండాల మనం వెళ్ళే సేవైనా మన జ్ఞానం కాదు మనం వెళ్ళే వాక్యమైన మన జ్ఞానం కాదు అదంతా ఎట్లా ఉండాలి దేవుడికి తగినట్లు ఉంటే నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు కాబట్టి నువ్వు దేవుడి సహాయంతో ముందుకు వెళ్తే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవు నువ్వు ఆయన సహాయం లేకుండా నీ జ్ఞానంతో పోతేనే ఈరోజు మనుషులు మోసపోతున్నారు కాబట్టి తొలగిపోయినరా లేదా ఆయన సత్యంలో నుంచి కదా కాబట్టి మనకు చెప్తుండు నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు అప్పుడు ఎట్లా నువ్వు ప్రవర్తిస్తావంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడే నీలో చక్కటి ప్రవర్తన వస్తుంది లేదంటే ఎట్లా నీలో చక్కని ప్రవర్తన నీకు ఎప్పుడైతే చక్కని ప్రవర్తన రాకపోతే నువ్వు తొలగిపోతావా లేదా కాబట్టి మనకి దేవుడు అది చెప్తున్నాడు ఈ దినం తర్వాత ఏమంటుండు ఈ ధర్మశాస్త్ర గ్రంథమున నువ్వు బోధింపక తప్పిపోకూడదు కదా ఆయన చెప్పిందా లేదా అనేకులు వచ్చి మోసపరుస్తారని కదా వాళ్ళంతా మోసపోయిందంటే తప్పిపోయినట్టా కదా దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దివారాత్రము కదా ఏమంటుండే మన ప్రభు దానిలో రాయబడి ఉన్నది ప్రకారం చేయుటకు కదా ఈ వాక్యంలో ఉన్నది మనం చేయాలా కదా మన ప్రభు కదా అనేక మరుగైన విషయాలు మనం బయలుపరచాలా అనేకులని రక్షణలో నడిపించాలా విశ్వాసంలో తొలగిపోయినలు మళ్ళీ విశ్వాసంలో లేపాలా రోగులను ఇవన్నీ మనం చెయ్యాలా లేదా కాబట్టి దాన్ని ప్రకారము చేయుటకు నువ్వు ఎట్లా ఉండాలా జాగ్రత్త ఎప్పుడు జాగ్రత్త పడతావు కదా మెలుకుగా ఉన్నప్పుడే కదా మెలుపుగా ఉంటే అది ఏం మెలుకుగా ఉండడం దేనికి సాదృశ్యం అంటే వెలు కదా వెలుగుకి సాదృశ్యం నిద్రపోవడం అంటే చీకటికి సాదృశ్యం అంటే నువ్వు క్షయమైన ఆహారం తింటే నువ్వు నిద్రపోతావన్నట్టు అక్షయమైన ఆహారం తీసుకుంటేనే నువ్వు మెలుపుగా ఉంటావు మెలుపుగా ఉన్నవాడే జాగ్రత్త కదా కాబట్టి మనం జాగ్రత్త దివారాత్రము దాని ధ్యానించిన ఎడల ఇది చేయమంటుండు మనల్ని నాకు దేవుడు ఇదే చెప్తున్నాడు నిన్న అన్న ద్వారా ప్రార్థన చేయమని చెప్పిండు ఈ రోజు వాక్యం ద్వారా నువ్వు ధ్యానించమని చెప్తున్నాడు ఎందుకంటే ప్రార్థనా శక్తి దేవుని వాక్యం ఇవి రెండు ఏది మన ఎదుట నిలవలేదు ఏది నిలవలేదు ఎందుకంటే మన పక్షాన దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే ప్రార్థన చేయడమే ఆయనతో సావాసం చేయడం కదా ఆ ప్రార్థన ద్వారా మనం అడిగితే మనతో పాటు నడిచే దేవుడు కాబట్టి చూడండి దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్లా చేసుకొని చక్కగా ప్రవర్తించవు ఎట్లా చక్కగా అంటే ఆయన మహిమతో మనము ముందుకు పోగలుగుతాం కదా ఆయన వెలుగును ధరించుకొని ముందుకు పోతాం మనం అప్పుడు ఏ చీకటి శక్తులైనా లయమైపోవాల్సిందా కదా కాబట్టి మనల్ని దేవుడు చెప్తుంది ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేసిన మనము అన్న చెప్పినట్టు మనం వేషధారకుల్లాగా ఉండకుండా మనము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో ప్రార్థన చేసి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కదా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనము దివారాత్రములు ధ్యానించాలా ఇది మనకి దేవుడు చెప్తున్న పని ఎప్పుడైతే ఇవి ధ్యానిస్తే మనం కుడికి గాని ఎడమికి కానీ తొలగిపోము కాబట్టి మన మార్గాన్ని మనము చక్కగా చేసుకొని దేవుడి మహిమతో నింపుకొని చివరికి ఆయన దగ్గరికి పోగలము కాబట్టి నేను నీకు ఆజ్ఞ ఇచ్చి కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు జడియకము ఎందుకంటే నువ్వు నడుచు మార్గం నీ దేవుడైన యహోవాన నీకు తోడై కదా కాబట్టి నువ్వు ఎప్పుడైతే దీవారాత్రములు ధ్యానించి ఎడతెగక ప్రార్థన చేసి ఆయన నడిపింపుతో ఆయన సహాయంతో ఆయన కృపతో నువ్వు ముందుకు పోతుంటే నీతో పాటు ఎవరు నడుస్తున్నట్టు నీ మార్గం అంతటిలో అంటే ఏదైనా కావచ్చు కదా ఆ మార్గము గాఢాంధకార లోయ కూడా కావచ్చు కదా కదా గాఢాంధకార లోయ అంటే ఎంత చీకటి కట్టిక చీకటిలో నువ్వు వెళ్ళినా కానీ నీకు ఎవరు తోడై ఉన్నారు మన ప్రభు తోడై ఉన్నారు కదా కాబట్టి మన సేవ అంతా గాఢాంధకార లోయల పోవడమే కదా ఎందుకంటే దుష్టశక్తుల మీద పోరాటమే మన సేవ కాబట్టి మనకి దేవుడు తోడై ఉంటున్నాడు కాబట్టి మనం ఎడతెగక ప్రార్థన చేసి దివారాత్రంలో ఆయన లేఖనాలు ధ్యానించి ఆయన ప్రకారంగా మనం నడుచుకోవాల చక్కటి ప్రవర్తన మన ద్వారా రావాలా అది ఎప్పుడు వస్తుందంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడమే ప్రవర్తన అంటే క్రియలే కదా అప్పుడు కాబట్టి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించండు ఎంతగానో ఆయన కృప మనకిచ్చి మన మీద ఇంత చూడండి ఆయన మనల్ని ఎంతగా ఆయన ఆహారం ఇచ్చి మన్నానిచ్చి పోషిస్తున్నా మన దేవునికి ఏమి మనం రుణం తీర్చుకోలేం కాబట్టి ఆయన కొరకు మనం ప్రాయాసపడాలా ఆయన కొరకు మనం ముందుకు పోవాలా ఆయననే గనుడిగా ఎంచి ఆయన నామాన్ని ప్రచురింపజేయాలా మన నామం మన పేరు ఏమీ అవసరం లేదు మనకి ఏ మెప్పు గుర్తింపులు అవసరం లేదు ఎందుకంటే ఆ నామే అన్నిటినీ కదా చేసేది కాబట్టి ఆ నామమే ప్రచురింపబడాలా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవానికి వందనాలు ప్రభా నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి వాక్యం ద్వారా నీ స్వరం ద్వారా మాట్లాడిన ప్రభా దివారాత్రములు నీ యొక్క ఆయన ధ్యానించమన్నవు ఇది మొదలుకొని అది చేయాలా ఎంతకాలం నాయన చేయలేదు ప్రభ ఎడతెగా నిన్న కూడా చెప్పినావు ప్రభ ప్రార్థన చేయమన్నావు చేయలేదని కాబట్టి నన్ను క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభ ఎందుకంటే ప్రభ ప్రార్థనా శక్తి యొక్క వాక్యం అనే నడిచినప్పుడే ప్రభ మేము ఈ లోకంలో నిలబడగలం ప్రభ లేదంటే మాలో ఏ శక్తి లేదు ప్రభ మీరు లేకపోతే మాలో ఏమీ లేదు ప్రభ మీరు ఉంటేనే మాకు అన్ని మీ ఉంటే మాకు చాలు చేస్తాయి ఇంకా ఏమన్నా వ్యర్థమే ప్రభ కాబట్టి ఈ మీ వాక్యమే కాబట్టి ఆహారం మేము ఎప్పుడు భుజించాలా ప్రభ దినదినము భుజించాలా ప్రభాయన దాని కొరకు మేము కష్టపడాలా ప్రయాసపడాలా దాని కొరకు మేము పరిగెత్తాలా ప్రభ అలాంటి సహాయము అలాంటి నడిపింపు అలాంటి మీ ఆత్మ అభిషేకము పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేసి ఈ వాక్యంలో నీ పట్ల నాకు ఏదైనా ఆయాస్కారం ఉంటే నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి ఎక్కడా ప్రభ మా జ్ఞానంతో మాటలతో కాకుండా ప్రభ మీరు మా వశం ప్రార్థిస్తున్నాం ప్రభా ఎందుకంటే హృదయం అంతరంగం ఎరిగిన వాళ్ళు కాబట్టి ఆ దిన మీరు వాళ్ళ వశం అవ్వలేదు ప్రభా హృదయం మా హృదయం ఏందో నీకు తెలుసు ప్రభా మా మనసు ఏందో మీకు తెలుసు ప్రభా మేమేందో మా స్థితి ఏందో మా ఆలోచనలు ఏందో మనుషులు గ్రహించలేకపోయినా మనుషులు చూడలేకపోయినా ఈ లోకం కనిపెట్టలేకపోయినా మీరు చూస్తున్నారు కదా ప్రభ ఇంకా మా హృదయంలో నీవు మా వశం ఇంకా ఏదైనా ఉంటే శుద్ధి చేసి ప్రభ మేము ఒప్పుకుంటున్నాం పాపాలు క్షమించి మీరు మా వశము అవమాని ప్రార్థిస్తున్నాం ప్రభ మీరు మా వశం అయినప్పుడు నాయన అన్ని సమృద్ధిగా ఉంటాయి ప్రభా ఇంకా ఏ ఆశ లేదు ఇంకా ఏమీ లేదు ప్రభా నీ ఉంటే చాలు ప్రభా మాకు కాబట్టి నీ కొరకు మేము ప్రయాసపడుతున్నాం అడుగుతున్నాం కదా ప్రభా నీ ఎందు నిలిచి ఉండి ఏది అడిగినా నువ్వు ఇస్తానన్నావు ప్రభ ఈ రోజు నిన్నే మేము అడుగుతున్నాం ప్రభ మీరు మా వశం అది నాకు దయచేయమని నీ నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభ సహాయపడమని మీరు నాకు తోడుగా ఉండమని నీ కృప మీరు నా వశమై అది మాకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రైస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నామే ప్రభా పరిషత్ గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతులవ కృపమైన సయ గొప్పదేవ ఈ గరిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకున్నారనైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న ప్రభావ దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన తీర్మాన గరించినైనా ఇక మధ్యకాల సమయంలోనైనా మీకు స్వరమైన ధన్యత్యను భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వందనే సయా నీకే కృతజ్ఞతాస్ అర్పించుకుంటున్నయన సమస్త గణత మహిమా ప్రభావములు మహాతేజస్ మహేశ్వరం ఈ యుగంలో నీకే కలుగుండాల వియా వాకిందరూ మాట్లాడిన ప్రభావ ఎన్నో విషయాల ప్రభావాలు మాకు బయటపరిచినారు అక్షయమైన ఆహారం కోసం మేము కష్టపడాలా ప్రయాసపడాలా ప్రభావ మాకు నిత్య జీవం కలిగేసేది ప్రభావ నా దేవ నా ప్రభా ఆ రీతిలో మేము వాక్యంలో మేము దివరాత్రులు సమయం గడపాలా మీ వాక్యంలో ఇంకా సంపూర్ణమే బలపడాలా ప్రభావ ప్రతి గంటలో ప్రభావ మేము విజయం పొందాలా ప్రభావ నేను బయకమైన శ్రమల కాలంలో ఉంటున్నగా ప్రభావ ఆత్మ వలన కట్కం లేకుంటే ప్రభావ దృష్టిని ఓడగొట్టలేము మరోసారి అది మాకు జ్ఞాపకం చేసినారు దాన్ని బట్టి నీకు వందలు చెల్లిస్తున్నమైనా నీకే కృతజ్ఞతలు అర్పించడం ఈ వాక్యం చేత మమ్మల్ని ఇంకా బలపరచండి మా విశ్వాసాన్ని ఇంకా బలపచ్చండి ఫలఫలితం చేయండి ఇంకా ఉన్నత స్థితిలో మీరు లేవనెత్తమని ప్రారంమైనా నా ప్రభ తండ్రి ప్రతి దశలోనైనా మీ వసం మమ్మల్ని చేసుకోమని ప్రాధిష్టమైనా గొప్పదేవా ఈ లోకంలో మీరు తప్ప మాకు ఏ లోకంలో ఏ దగ్గర లేదు సమస్తం అయినా మీలో ఉండే ప్రభావ మీరు మా హృదయంలో ఉంటే మాకు సమస్తం మాకు అనుకరించినట్టే ప్రభావ గొప్పదేవ మీరు మా వశం గొప్ప ప్రభావ మీ వశం చేసుకోమంట ఆదిష్టమైన గొప్పదేవ మా హృదయంలో మీకు ఆహ్వానిస్తున్నమైనా మా హృదయంలోకి వెంట ప్రభావ నివాసం ఉన్న మమ్మల్ని బలపచ్చాన్ని మీ వాక్యం చేత మమ్మల్ని ఇంకా ప్రభావ బలపచ్చమనుకు ఆదిష్టమైన గొప్పదేవ ప్రతి బలహీత నుండి కొట్టి మేము మనకు అదిష్టమైన ప్రతి పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా మీ వాక్యానుసారమైన జీవితం మేము కలిగి మేము జీవించాలా గొప్ప దేవ మాలిమైన బలహీతులు ఉంటే మీ ఆయాసరంగా ఉంటే చూపించండి వాటిని ఒప్పుకుంటున్న మీ కనికరం పొందాలా మీ కృపల్లో మేము యథార్థ పరిస్థితితో ప్రభావ నిన్ను మందిస్తూ నేను సేవించే పిల్లలకు చేయండి ఎందుకంటే వైభక్తులు కానీ ప్రభావ ప్రీతికరమైన సమయం చేయాలా అనేక చోట్ల అనేక ప్రాంతంలో మీ సువార్థ ప్రకటించాలా ఇంకా ఇప్పవరకు మేము ఏం చేయలేదు ప్రభావ తర్వాత మా పనులు ముగించుకోవాలా మీ పనులు మీ నిమగ్నం కావాలా ఓ ప్రభావ సమస్య శిష్యులుగా చేయాలా అనేకులు ప్రభావ ఓ ప్రభావ బాప్తిసంలోకి నేను నడిపించాలా మీకు నీతి శక్తిని ధైర్యంగా ప్రకటించాలా శ్రమల కాలంలో ప్రభావత బోధలో క్రైస్త సంఘమంతా తొలదేవుతున్న ప్రభావ మతపరమైన మత్తులు జీవిస్తుంది వాళ్ళు మేలుకొల్పాల ప్రభావ సర్పడితే గుంపుల నుంచి గొప్పదనాన్ని బయట తీసుకొని రావాలా సర్పలు తీల బోధలు మేము తొక్కాల ప్రభావ మీ సత్యమైన వాక్యాన్ని మేము చూపించాలా మనుషులకి ఓ ప్రభావ అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించిన విశ్వాసంతో మేము ప్రకటించాలా ప్రభావ అన్నికుల ఎంతో మేము నడిపించాలా గొప్ప దేవ నీకు వందాలిసయ్యా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు అనేక పర్యాల నుంచి మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రవేశాత్మైన సేవ ఓ ప్రభావ ప్రవేశాలు మా కాలంలో నెరవేర్తుంది వాటిని ఏ రీతిగా అర్థం చేసుకొని ప్రకటించాలా ఆ ఒక వివేచన మాకు అనుగ్రించిన దాన్ని బట్టి నీకు వందాల ప్రభా నీకే కృతజ్ఞత ఆసక్తులు అర్చించుకున్నది మేము గొప్ప దేవ నేను మమ్మల్ని ఇంకా బలపరిచేందుకు నీకు వందాలిసా మీరు అక్కడ ఇంకా ఎంతో మంది ప్రభావ ఎన్నో గ్రామాల్లో వార్త లేదు ఆ ప్రాంతాలకి వెళ్ళి ప్రభుత్వ వార్త పాస్టర్స్ కూడా ప్రభావం మీరు తరిపి ఇవ్వాలా ప్రభావ వాళ్ళు కూడా సత్యంలో ఒక దేవ పాశ్వస్ రోజు ప్రభావ ఇవన్నీ గ్రహించలే స్థితిలో ఉన్నారు ప్రవచనాలు ప్రభావ ప్రకటన గ్రంథం ఆ తీర్పు అవన్నీ ఎన్నో గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రభా ఉన్నారు ఆచారబద్ధంగా ఉన్నారు ప్రభా నైనా వాళ్ళు ఆరాధన చేసుకోపోతున్నారు కానీ ఆ దినము అకస్మాత్తులో ఉరి వచ్చినట్టు మా మీదకి వస్తాయని ఉన్నారు ప్రభా గొప్ప దేవ వాళ్ళందరికీ ఈ వాక్యాన్ని సత్యం మేము మమ్మల్ని ఆ రీతిగా నడిపించండి మార్గం సాధనం చేయండి మీ ఆత్మంత దయచేసి మీరే మహిమందమంతం ప్రాధిష్టంలో అయినా వాకింగ్ చేతి పేరు కూడా మీరు టీవీ ఆశ్రించండి ఇంకా నూతనంగా అభిషేకించి అనేక మంది విషయాలు బయలుపరచండి తన సేవ పరిచయలు మీరు ఇంకా ఉన్నత స్థితి లేవనట్టు అద్భుతాలు జరిగించి అనేకులు మీ చెంత నడిపించాలా బలమైన సాధనలో మీరు ఇంకా బలంగా వాడుకోండి ఆ రీతిగా ప్రభావ కే్రూప్లో ప్రదర్శించారు అందరూ మీ ఆశించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీకు కొరకు శాసన పెట్టుకుండా శ్రమల కాలంలో ఎవరు కూడా పడిపోకుండా మేము ఏ స్థితిలో మేము పిలవడం ఆ పిలుపుకు తగినట్లు ప్రభావ చివరి వరకు మీ రక్షణ ప్రణాళికలు మీరు నిలబడాలా అనేకులు మీ చెంతగా నడిపించాలా రెండు సేవలు నడిపించండి ఉద్యోగం లేకుండా అధికంగా చేయమని ప్రార్థిష్టమైన సంతాన సంతానం దండి ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి కష్టం నష్టం చేయడానికి గురించి కొరకు సాసనం పెట్టుకున్నాయినా ప్రభా నా తండ్రి నీకు వందాలేనా నా ప్రభావం ముట్టని ప్రభావం మంచి ఆర్గం దండి అన్నరా విషయాలు బయలుపరిస్తున్నాను వందలేసే ప్రభావం చేయండి ఆ ప్ర ఉద్యోగ స్థలంలో ప్రభావర్శన ప్రాధిష్టమైన గొప్పదేవా వ్యాక్సిన్ వైరస్ నుంచి మీరు కాపాడండి ఆ నుంచి కాపాడమని ప్రార్థిష్టమైన తప్పించుకునే మార్గం దాని ప్రార్థమైన బలపచ్చాను అన్నీ ప్రతి శోధన విజయం దేండి అన్న కుటుంబం చుట్టూ అగ్నికంచీ ఇద్దరు పిల్లల చుట్టు మీ కంచెని పిలిచించుకుని కాపాడండి నూతనంగా అభిషేకించి మీకొక గొప్ప శాసన పెట్టుకుని సదులు ఉన్నత శైలి ఈ సమయం మంచి ఆరోగ్యంగా ఇచ్చింది బలపచ్చండి అదొక జ్ఞానం చేతి నింపి ప్రతి చోట మీకు ఒక పెట్టుకొని అన్నో బంధువులు అన్నల ముందు ప్రభావా చెల్లెలు ఇంకా ఎంత రిలేషన్స్ ఎంతమంది వాళ్ళందరూ ప్రభావ ఈ సత్యంలోకి రావాలా మీకు ముద్దలో రావాలా ప్రతి నూతనంగా అభిషేకించి ఇమో చెందరకు మీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకిస్తారు ప్రభావ ఎంత ముద్దుల్లో మేము అన్న కుటుంబం బంధువులు అందరూ రావాలా మా కుటుంబంలో మా కూడా అందరూ రావాలా ఈ సీనియంలో మేము తీసుకొని రావాలా ఆ రీతి నడిపించి బలపచ్చి ప్రభావ ప్రతి చోట మీకు శాసనం పెట్టుకున్న గనవంత మీ సాయం చేత నడిపించి ప్రతి స్థలాలలో ప్రభావం తోడునని మీకు వందలు కృపగమైన కృపర్ మాకు అనుగరిస్తూ మమ్మల్ని బలపరిస్తున్నారు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుకరిస్తూ ప్రతి దశలో మీరు మాకు సహాయకులు నడిపిస్తున్నారు దాన్ని బట్టి మీకు వందలాన్ని చెల్లిస్తామైనా నీకే కృతజ్ఞత అసలు అర్చుకుంటూ మీరు ఆ సమస్త గణత మహిమ ప్రభాలు నీకే చేస్తూ త్వరలో ఆయన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మధ్యాహ్న కాలం ప్రభావ మీతో మీ సన్నిధిలో సమయం గడపలాగానే మీతో సాహసం చేయాలన్న మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందన అనేక పర్యాలు మీరే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ప్రభావం మమ్మల్ని స్వీకరిస్తున్నందుకు మీకు ఎంతో వంధనలు ప్రభుత్వం ఏ గత లేని మమ్మల్ని తెలుసు మీరు మా పాపం మీకు మాకు బెడ కల్పించినారు మీ కొడుకు నీతిని అనుసరించి ప్రకృతి జీవించలాగానే సరే నడిపిస్తుందరికి మీకు ఎంతో వందనాలు ఏసయ్యా ప్రభావం ఉంటుంది మీ రీతిగా ప్రాముఖ్యమైంది క్రైస్తవులనేది మీరు చూపిస్తున్నారు ప్రభావం ఎక్కువ సమయం ప్రార్థన గడుపులాగానే సరపడం అని ప్రార్థిస్తున్నారు ప్రభావం మీకుగా ఉంది పిల్లప్పుడు ప్రార్థించి లాభన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రార్థన ఆసక్తి మాకు సూచించమని ప్రార్థిస్తున్నాం ప్రార్థించాలా ప్రభావ వాక్యాన్ని ధ్యానించాలా ప్రభావితం ధ్యానించాలా ప్రభావ ప్రతి భాగ్యాన్మతాన్ని గురించమని ప్రార్థిస్తున్నాము ఉద్యోగ స్థాల్లో మాకు విజయం తెచ్చండి భయం లేకుండా ధైర్యంగా మీ అంత ముందు పేరు బిడ్డలుగా తయారు చేయమని గురించి మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం మీరు ఉద్యోగ సంఘాన్ని ప్రభావం అభివృద్ధికి అర్పించాలి మీరే మాకు ఐడియాస్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం డిపించాలను మీరే మాకు సహాయకులు నడిపించమని ప్రార్థిస్తున్న మమ్మల్ని మీరు అపంచుకోమని ముఖ్యంగా వారు విద్యాసాల్లో విజయం చేయండి కుటుంబంలో సమానం చేయండి సంతనాన్ని సంతనం చేయండి ఆర్థికంగా మీరు పర్చండి గురు నల్లిని వారి గృహాలు అనుకరించండి మీరు మమ్మల్ని అందరినీ మీరు అక్రస పంచుకోమని ఏ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన అంశండి దయదండ్రి కృత రాజాదేవ మజా మా రక్షక ప్రభు మీ నామొని ప్రభు వాక్యం చేత మాతో మాట్లాడేందుకు మీకు వందనలు ఇసు ప్రభావ వాక్యాన్ని మా హృదయాలను నీరు కట్టి చేయడం చెప్పేటప్పుడు మేము మీ మాటలు నిలబడించాల వాటిని కై కొండాలా వాటిని అనుసరించాలా మీ ఆజ్ఞలను కట్టడాలను ప్రభా పాటిస్తూ ఈ జీవితాన్ని ప్రభా మీ ముందుకు నడిపించాలా ప్రభా మీ నామహిమార్థమై రేసే ప్రభ సమర్పితం లేని జీవితం వ్యర్థమే ప్రభా దేవ కాబట్టి అలాంటి జీవితాన్ని జీవించినా వ్యర్థమే ప్రభ మీకు సమర్పితం జీవితాలన్నీ కూడా మీకు సమర్పించుకొని ప్రభా ముందుకు నడవాలా అనేకులను మీరు చెంతగా నడిపించాలో ప్రభా మీరు త్వరలో ఉంది ప్రభా మీరు అక్కడికి సిద్ధపడి ఉండాలి ప్రభా అనేకులని సిద్ధపరచాలి ప్రభా మీరే తోడుగా నీడగా ఉండండి ప్రభావ ఎన్ని బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ ప్రభా మీ నామం ని స్మరించే ప్రభా మీ నామం ని గణపరచనికే ప్రభా మీ నామం నిమపర్చనికే వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ మీరు కాయండి ప్రభా అగ్ని కంచండి ప్రభావ దేవామేక వందనాల ప్రభావ పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభావ మీరు కాచే కాపాడండి ప్రభావ ఎక్కువ ప్రార్థనలో మేము గడపాల ప్రభా అలాంటి జీవితం మాకు దయచేయని ప్రభావి వీరులాగా మేము పోవాల ప్రభా మా గొప్పతనం కోసం కాదు ప్రభా మీ నామంకి మైమ కరగరజ అనేకులైన ప్రభావితకు నడిపించే పరిలోక జ్ఞానం మాకు తెచ్చే ప్రభామ ముఖ్యంగా మీ యొక్క పరిశుభాత్మశక్తి బలం చేత మేము నడిపింపబడాలా ప్రభ సొంత ఆలోచనల చేత స్వంత తనం లో చేత ప్రభావం ముందుకు వెళ్ళడానికి వీలదు ప్రభావ పూర్తిగా కొద్ది ఏంటి ప్రభ లే నిర్లక్ష్యమైన జీవితం జీవించకుండా మీ కొరకే ప్రభామ రోషం కలిగి ప్రభా జీవించాలా సహాయం మీరు దయచేసి మీరే మహింపొంది ప్రభా మీరే దినదిన వాక్యాల చేత ప్రమతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి తీరపరిచితేవా కాపాడమని ఏసు క్రీస్తు మహోన్నత నామం మనం ప్రార్థన చేసినాం తండ్రి మన ప్రభు ఏసు కృప సమాధానం నరికింపు మనందరికీ సదాకాలంతో కాక